సృష్టిగా ఉంది కాబట్టి ఆత్మనుకుంటున్నారు సమిష్టిగా ఉంది కాబట్టి పరమాత్మనుకుంటున్నారు ఆత్మ వల్ల పరమాత్మ సాధ్యమా రెండు సిద్ధమైన కూడా ఒకసారి వేసుకుందాం ఎందుకంటే మనము మనకు ముందు చెప్పినటువంటి వాళ్ళ అనేక మంది యొక్క భావాలకి లొంగిపోయి ఉన్నాము వాళ్ళ ప్రభావాలన్నీ మన మీద ఉన్నాయి మనంతట మనము వాటి సంపర్కం లేకుండా అన్వయం చేసుకున్నప్పుడు మనలో ఏం కనపడుతుంది అన్నది ముఖ్యం ఆ భావాలను మనం సమన్వయం చేసుకుంటే ఒక్కోసారి వాటిలో కొట్టుకుని పోతాం మనం ఎందుకంటే అద్వైతము అనే దానిలోనే పద్నాలుగు పదిహేను రకాల సిద్ధాంతాలు వచ్చాయి అంటే సిద్ధాంత పరంగా ప్రజ దానిలోనూ ఒక వైవిధ్యం అసంపూర్ణతో ఉందన్నమాట లేకపోతే ఆయన సిద్ధాంతాలు రావడానికి అవకాశం లేదు కేవలైతం అని విశిష్టాద్వైతము అని ద్వైతాద్వైతము అని ఇలాంటి పేర్లతో అనేక రకాలైనటువంటి మార్గాలు వచ్చాయి ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించవలసింది మనం ఆత్మ అనుభవం కోరుతున్నామా ఆత్మజ్ఞానం కోరుతున్నామా ఇక్కడ బ్రహ్మవి బ్రహ్మ ఇవ సూత్రం ఉంది బ్రహ్మను తెలిసిన వాడు బ్రహ్మమే అవుతాడు బ్రహ్మము అనేటువంటిది గుజను తెలిసిన వాడు బ్రహ్మస్థితి పొందుతాడు అని దానికి నీవు స్వయంగా బ్రహ్మం అవసరం లేదు అన్న స్టేట్మెంట్ ఉపనిషత్తుల్లోనే ఉంది అదే ఉపనిషత్తుల్లో ఏ ఉపనిషత్తులైతే బ్రహ్మమును ప్రతిపాదిస్తున్నాయో శగుణ నిర్గుణ బ్రహ్మాన్ని కూడా ప్రతిపాదన చేస్తున్నాయో అదే బ్రహ్మములు ్రహ్మ వి బ్రహ్మ భగత్యాన్ని కూడా ప్రతిపాదన చేస్తున్నాయి దాని ప్రకారంగా ఆలోచించేసినట్లయితే అఖండమైన నిరంజనమైన అద్వితీయమైన ఒక బ్రహ్మతత్వం ఏదైతే ఉందో అదే ఒక రకమైనటువంటి పరిమితత్వంగా ఉంది అమ్మ అపరిమితము పరిమితమైంది అంటారు అసాధారణము సాధారణమైంది అంటారు గుండెలరావు గారు ఇవన్నీ కూడా చేస్తున్నాయి ఇక్కడ ఉండేటువంటిది ఏదో అక్కడ ఉంది అని ఇక్కడ ఆత్మను మీరు సాధించదలుచుకున్నారా అనుభవించదలుచుకున్నారా ఆత్మ యొక్క ఎరుకను పొందదలుచుకున్నారా ఎందుకు ఆత్మ కాకపోతే ఇక్కడ కేవలం అనుభవమే అంటే నువ్వు అనుభవిస్తే తప్ప అది ఉందనేది నీకు స్వానుభవంలో తెలియటమే అంటే ఏదైనా తర్కబద్ధమైన విధానము ద్వారా వేరు చేయడం అది సాధన అంటే ఇప్పుడు ఉదాహరణకు శరీరము జడము ఏ శరీరము జడము బి శరీరము జడము ఏ సిరీరము జడము ఏ ఈ శరీరము మూడు ఒకటిగా కనపడుతున్నా వేరుగానే ఉంటుంది కాబట్టి ఇదంతా వికారము ఈ ఆకారము వికారము కాని ఈ మూడింట్లోనూ ఒకటి అది ఆత్మ కనబడుతున్న స్వరూపము అని సాధించడం అది సాధించడం అర్థమవుతుంది అమ్మా ఇట్లా అయితే అన్నయ్య అన్నయ్య అమ్మమ్మ అంటారు నన్ను సాధించకుండానే పొందావు అనుభవని అడుగుతారు అంటే నన్ను సాధించకుండానే అంటే ఇంకా నిన్ను సాధించే పని లేదమ్మా అంటారు అన్నయ్య అర్థమైపోయింది మౌలాలు అంటారు కదా అమ్మతో అంటే నన్ను సాధించకుండానే నీకు ఇది సాధ్యమైందా అని అడుగుతుంది అమ్మ అంటే సాధన ఉందని అమ్మ కూడా చెప్పినట్టే అక్కడ ఇప్పుడు అమ్మ చేసిన విచారణ ప్రకారం నేను ఎట్లాగో దీంతోనే చూసుకుంటాను నాకు జరుగుతున్నదైనా నాకు అందుకనే కరెక్ట్ గా ఉంది అని చెప్పేది నేను ఎక్కడికి వెళ్ళినా నాకు అందుకనే కరెక్ట్ గా ఉందనిపిస్తుంది అని ఎందుకంటే నన్ను నేను తెలుసుకోవటమే జరుగుతుంది తప్ప దూరం అవుతున్నది లేదు దానివల్ల సాధన ఉంది అంటే సిద్ధ అది సిద్ధ సాధన ద్వారా దాన్ని ఇది ఇది రీకన్ఫర్మేషన్ కింద లెక్కది అంటే అంతకుముందు నీకు తెలియదు అసలు అసంపూర్ణంగా అర్థం ఉందో లేదో అన్న సందిగ్ధంలో ఉన్న దాన్ని ఈ సాధన వల్ల దాన్ని ఉన్నది అని రూఢీ చేసుకుంటున్నాం అనుకుంటున్నాను జ్ఞానస్థితిని అన్నారా జ్ఞానస్థితిని అంటే జ్ఞానం అంటే అది ఉందని తెలుసుకోవటమే జ్ఞానం కదా జ్ఞానం అంటే ఇంకా వేరే ఏముంది అనుభవం అవ్వకపోతే అది ఎప్పటికీ మిగతా అనుభవం అవ్వకపోతే అది నీ చెప్పదు కదా ఎవరో చెప్తే విన్నట్టే అవుతుంది అది అంటే ఎవరి అవుతుందమ్మా ఎవరిదో చెప్తే విన్నట్టే అవుతుంది మనం అనుభవం స్వానుభవం అయితేనే ఉన్నది ఆత్మ అన్నప్పుడు అమ్మ చేసుకున్నట్టే అమ్మ తన మళ్ళీ ఉపాధి రహితంగా ఆత్మను గుర్తిస్తున్నా ఉపాధిని ఆధారం చేసుకునేగా గుర్తిస్తున్నాం ఉపాధి అనే ఆత్మకు గుర్తింపు లేదు కదా ఆత్మకి గుర్తింపు లేదు తెలుసుకుంటే ఉంది కనిపించకుండా ఉంది ఆత్మ అంటే కనిపించదు ఆత్మ ఆధారంగా జరుగుతుంది ఆత్మ గుర్తింపు లేదంటే ఎట్లా చెప్తాం ఆత్మ అంటూ లేకపోతే ఇది ఎట్లా తెలుసుకుంటుంది శరీరం తెలుసుకోలేదు కదా ఆత్మే మరి ఆత్మకి గుర్తింపు లేదని అంటాం ఆత్మతో తెలుసుకుంటే ఆత్మ గుర్తింపు ఆధారంగా ఆత్మ ఆధారంగా శరీరం అది పరస్పర ఆధారమైంది ఉదాహరణ చూస్తాను మనం కరెంట్ ఉంటుంది ఇంట్లో కరెంట్ ఉందని దాన్ని గుర్తించి పెట్టుకుంటాము చిన్న లైట్ కలగడం ముట్టుకుంటే షాక్ కొట్టడం ఒక వైర్ లో కరెంట్ ఉంటుందని నమ్మకం కలగడము అని మనం అనుకుంటాం ఈ మూడు స్థితులు సాక్షాత్కారానికి సంబంధించినవే కరెంట్ లో లైవ్ లైవ్ వైర్ అని తెలుసుకోవడము కరెంట్ ఉందని గుర్తించినట్టే ముట్టుకుంటే షాక్ కొట్టడము కరెంట్ ఉందని గుర్తించినట్టే ఎక్కడో ఒక చిన్న వెలుగు కనపడుతుంటే దానివల్ల కూడా కరెంటు ఉందని గుర్తించినట్టే అవునా ఇప్పుడు అందుకే భగవద్గీతలో పదకొండో అధ్యాయంలో యాభై ఐదో శ్లోకంలో అనుకుంటాను జ్ఞాతం ద్రష్ంచేష్ఠం అంటాడు జ్ఞాతం అంటే తెలుసుకొని ద్రష్ం అంటే చూసి తత్వేన వేష్టం తత్వములో ప్రవేశించి అంటే ముందు వైర్ లో కరెంట్ ఉందని తెలుసుకుని అది వెలుగ్గా ఉందని చూసి అది ముట్టుకుని షాక్ కొట్టించుకోవడం ఈ మూడు స్టేజెస్ అక్కడ పన్నాడు ఆత్మను దర్శించి అత్యన వేస్తం మీరు ఈ మూడు స్టేజెస్ లోను కూడా ఆత్మస్థితిని అంగీకరిస్తున్నారు అవునా అంగీకరిస్తున్నారు అది సోపాధికమైన నిరుపాధికమైన నిష్కళమైన దాన్ని అంగీకరిస్తున్నారు అటువంటి అప్పుడు మీరు కోరుకునే ఆత్మజ్ఞానం యొక్క స్వరూపమేమిటి ఎందుకు అడుగుతున్నానంటే ఈ ప్రశ్న అష్టావక్రుడు జనకుడికి అర్థమైనట్టు చెప్పాలి అది కూడా ఆయన జనకుడు వేసుకున్న ప్రశ్నలో అదే భాగమే మరి జనకుడు ఎంతో సాధన చేసిన వ్యక్తే ఎన్నో రకాలైనటువంటి స్థితులను అనుభవించిన వాడే మళ్లీ తిరిగి ఎందుకోసం ఈ ప్రశ్న వేశాడు అది కేవలం ఉంది అని చెప్పేసి గుర్తించిన త మాత్రాన సరిపోతుంది కదా బ్రహ్మమి బ్రహ్మతి అయిన సూత్రం సరిపోతుంది కదా ఆ బ్రహ్మవేత్త అయిన వాడికి బ్రహ్మజ్ఞుడైన వాడికి బ్రహ్మమే వాడికి ఎందుకు ఎలా వస్తుంది అర్థమవుతుందిరా అంటే ఈ జడోపాధిని మాయోపాధిగా నువ్వు కొట్టిపారేయడం వల్ల కనపడేటువంటి ఉపాధిని జడము అని చింతనము కావి ఇది మాయా అని చెప్పేసి కొట్టిపారేయడం వల్ల దాన్ని ప్రత్యేకించి నువ్వు నిర్ణయించి నిశ్చయించవలసి వస్తోంది అవునా అది ఎప్పుడైతే సోపాధికం అవుతుందో అది ఉపాధి సహకంగానే మనకు తెలియబడుతుంది తప్ప నిరుపాధి తెలియబడదు అని ఎప్పుడైతే అర్థమవుతుందో ఉపాధి కూడా బ్రహ్మమయముగానే మనం చూస్తాం అప్పుడు సర్వం కల్విదం బ్రహ్మ అనే సూత్రం కూడా రెడీ అవుతుంది అయమాత్మ బ్రహ్మ అనే సూత్రం కూడా రెడీ అవుతుంది ఇక్కడ సమస్య ఎక్కడంటే నీవు జడమును ఎందుకు వేరు చేస్తున్నావు చైతన్యమును ఎందుకు వేరుగా పెడుతున్నావు ఈ ప్రశ్న వేసుకోవాలి మొట్టమొదట ఎందుకంటే నీ అనుభవము నీ జడమైన శరీరము ఉండవాలని నీకు అనుభవంగా నువ్వు తెలుస్తోంది అవునా నీ జడమైన శరీరము ఉపాధిగా పెట్టుకోవడం వల్ల నువ్వు దాని మూలాన్ని అర్థం చేసుకోగలుగుతున్నావు చేసుకునే దీని మాయా అంటున్నావు అవునా కరెక్టే కానీ అన్నయ్య ఇక్కడ నా అనుభవం చెప్పాలంటే నేను ఉన్నదంతా నమ్మాను పరిపూర్ణంగా నమ్మి దాంట్లో డౌట్ సందేహం లేదు ఎందుకంటే ఏదైనా జరగని ఏదైనా జరగదు అమ్మే అనుకోవాల్సిందే అని నాకు నేనే పెట్టుకున్న రూల్ అది నా మీద ఎవరు ఇన్వైట్ చేయలేదు నాకు అది స్వతహగా చిన్నప్పటి నుంచి చెల్లియటం వల్ల వచ్చింది అనుకోండి ఇంకేదైనా అనుకోండి అది జ్ఞానం అని కూడా ఆలోచనలేదు కానీ ఇక్కడ నన్ను నేను ఎక్కడైతే విడతీసుకోలేకపోతుంది ఇంకటి శరీరం నేను కాదని నన్ను విడ తీసుకోలేకపోతేనే నాకు అర్థం కాలేదు ఎప్పుడైతే విడత తీసుకోవటం ఇదే నేను మీకు చెప్పింది వివేక చూడమని అది చదివిన తర్వాత ఓ ఈ మనసుకొచ్చే ఆలోచనలు నాకు కాదన్నప్పుడు అప్పుడు నాకు అమ్మ వెంకటేశ్వరరావు గారితో చెప్పిన ఒక ఇది నాకు సరిపోయింది నీకు పిచ్చే ఆలోచనలు వస్తుంటాయి ఆయనకు బయటికి వెళ్ళినప్పుడు వస్తే అప్పుడు అమ్మ దగ్గరకు వస్తే అడుగుతుంది అమ్మా నువ్వు నీ సంస్కారంలో లేనివి నీ నీవు కానివి ఆలోచనలు నీకు వస్తున్నాయి కదా నాన్న అని అడుగుతుంది అడిగితే అవునమ్మా అంటారు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఆలోచనలు వస్తాయి అది ఎందుకంటే దానికి ఏవైనా కాని అది పూర్వ జన్మ జన్మలు లేదంటే దానికి పని అదే మనసుకు అదే పని అంతే ఆలోచిస్తుంది పున స్నేహితుడు మాట్లాడు మాట్లాడాడు వాడు మాట్లాడిన మాట ప్రకారం ఆ ఆ విషయం చూడగానే ఆ రకమైన ఆలోచన వస్తుంది ఆ క్షణానికి ఆ మనసుకి అట్లా బాబాల్సిన అవసరం లేదు అని నిన్ను నువ్వు విడదీసుకోవటం అనేది అప్పుడు నాకు దృఢపడింది అంతకుముందు తెలుసు నేను అమ్మ చెప్పిన మాట విన్నాను వినటం వల్ల నా మాట నేను కొట్టేసుకున్నా నాకు అది సరిపోయేది కాదన్నయ్య పదం సరిపోలేదు నాకు అక్కడ ఎందుకంటే లేదు నన్ను నేను మోసం చేసుకుంటున్నానేమో నాకు ఇవి ఇంకా వస్తూనే ఉన్నాయి కదా ఆలోచనలు నన్ను నేను మోసం చేసుకుంటున్నానేమో అనిపించేది అనుభవం అయినా కూడా దాంట్లో నిలబడలేకపోయింది అప్పుడు నాకు అది వివేక చూడమంటూ ఆయన పంచకోస విచారణ తర్వాత నిరసన చెప్పిన తర్వాత అప్పుడు అర్థమైంది ఆ ఎస్ అయితే ఇది కాదు అయితే నాకు అనుభవంలో ఉంది కదా ఇది కాని నేను కదా నాకు అర్థమైతున్నది కదా అప్పుడు ఇదే నేనని పెట్టుకోవాలి కానీ దీనికి నేను ఓటు వేయాలి తప్ప దానికి ఓటు వేయకూడదు ఈ వచ్చే ఆలోచనలకు ఓటు వేయటం మొదలు పెట్టి అప్పుడు ఈ శరీరాన్ని జడమని చెప్పి కొట్టిపారేయాల్సిన అవసరం అక్కడ నాకు అర్థమైంది దీని ఆధారంగా తెలుసుకుంటున్నా దీనికి ఆధారమైన దాన్నే పట్టుకోవాలి తప్ప ఈ స్త్రీని పట్టుకుంటే ఈటే మిగిలిపోతున్నాను అట్లా అని అందుకని ఇక్కడే సామాన్యాన్ని విశేషాన్ని విడ తీసుకోవాలనే అమ్మ మాట సరిపోయింది మళ్ళీ కరెక్టే సామాన్యం నుంచి ఇప్పుడు నేను విశేషాన్ని విడదీసుకున్నా అన్నయ్య నన్ను నేను విడదీసుకుని నేను ఆత్మని స్థిరపడ్డ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ సామాన్యాన్ని మీరు చెప్పినట్టు కళ్ళు నాకు అనిపించట్లేదు ఇది తెలుసుకోండి ఇది స్థిరపడడానికి ఇప్పుడు ప్రయత్నం జరుగుతుందని చెప్పాను కదా కళ్ళు నేను నేనుగా ఉంది అప్పుడు ఏం ప్రాబ్లం లేదు ఎంతసేపు అయినా ఉండొచ్చు ఆత్మగా నువ్వు ఇంకొంచెం దీంతో స్థిరపడిపోతుంది కానీ కళ్ళు తెరిచి నీ కళ్ళ ముందు జరుగుతున్న ప్రతి అదిగా ఉండాలి అంటే చెయ్యాలంటే ఇప్పుడు ఇది మళ్ళీ ఆ విశేషాన్ని సామాన్యం చేసుకోవాలి సామాన్యం అంటే ఈ జడం కూడా అదే అనే దాన్ని స్థిరం చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు రెండు అప్లై అవుతున్నాయి నాకు రెండిట్లో తేడా జస్ట్ అది నిలబడటం దాకా ఇప్పుడు ఇక్కడ ద్రవ్యం కూడా అంగీకరించవలసిందే ధ్యానం కూడా అంగీకరించవలసిందే మన ప్రయత్నం మేరకు అనకపోయినా అది కూడా సిద్ధ వస్తువే అవును అనాధిప్రయమే అనా పశు పతి పాశంబు మూడు కూడా అనాధిప్రయం అంటారు ప్రతి పశువు పాశము బయట అనాథయ్యాయో ఈ పశుతత్వాన్ని సూచించేటువంటి ద్రవ్యం కూడా అనాదికత్వమే అయినప్పుడు నువ్వు ఏది జడము అని చెప్పేసి నుంచి ఎందుకు జడము అని దేని నుంచి ఎలా వేరవుతుందని నిర్ణయిస్తావు ఇప్పుడు ఇదంతా వికారమైనప్పుడు ారాన్ని అంగీకరించినప్పుడు బుద్ధి వికారాన్ని కూడా అంగీకరించగలిగే స్థితిలో ఉండాలిగా మనోవికారాన్ని కూడా నువ్వు అంగీకరించే స్థితిలో ఉండాలి కదా ఉండాలి కానీ వినండి నన్ను చెప్పేది వినండి ఇవన్నీ కూడా ఎనిమిది రకాల ప్రకృతులైనప్పుడు పంచభూతములన్నీ వికారముగా చేసుకున్నప్పుడు అదే రకముగా మనస్సు బుద్ధి అహంకారము చిత్తము అనేవి కూడా వికారములే అన్నప్పుడు మీరు చేసే ఏ నిర్ణయమైనా ఏ తీసుకునే నిశ్చయమైనా కూడా ఏదో ఒక వికారము యొక్క పరిధిలోకే వస్తుంది కదా అటువంటి అప్పుడు మన భావము కూడా వికారమే అవుతుంది కదా అభావస్థితి ఎక్కడ పొందుతావు అభావ స్థితిని పొందటం అనేది అర్థమైంది ఎట్లా అర్థమైందంటే ఇప్పుడు ఏమి అనుకోకుండా ఉండడం అనేది జరిగిందనే కొన్ని రోజుల్లో ఇప్పుడు నేనేది నా అనుభవంలో లేదని నా అనుభవంలో ఉన్నది మాత్రమే చెప్తున్నాను ఎందుకంటే లేనిదైతే అది నాకు అనవసరం ఇంకా దానివల్ల నాకు తెలుసుకోవాలి ఇంకా అది నేను అని అందువల్ల ఇప్పుడు అనుభవంలో ఉంటే ఆ భావం ఏం అనిపించేది కాదు వస్తువు అక్కడ ఉంది వస్తువు ఉంది అని తోచేది కాదు ఇప్పుడు నీ మనసు పని చేయట్లేదంటే పనులన్నీ చేయగలుగుతా ఉంది యాంత్రికంగా పనులు జరిగేవి దేంట్లోనే ఏ భావం కలిగేది కాదు అంతే ట్రై ట్రైన్ వస్తుంది ట్రైన్ వస్తుందంటే లే కదలనేవారు ఈయన వస్తుంది అంతే దానికి ఇప్పుడు ఎక్కాలి లేవాలి అని భా ఇంకేం లేదు వచ్చింది అని గుర్తింపు ఉంటుంది అంత మట్టికి ఏం కదలదు ఇంకా అసలు భావం కలగని స్థితి ఎట్లా కలిగింది ఇప్పుడు చెప్పారు కదా రెండు సార్లు రెండు ఆరు గంటలో అసలు ఏమి కలగని స్థితి ఒకటి తెలియచింది కదా మెళకువగా ఉండి మెళకులో కూడా ఏ భావం లేదుగా లేకుండా కూడా ఇది ఉంది శరీరం ఉంది శరీరం ద్వారా పని జరిగింది శరీరంలో ఏదో ఒకటి పన్ను నడిపించింది కానీ నేను లేనుగా అక్కడ అది అభావే పూర్తిగా అభావంగా ఉన్న స్థితే అభావం అంటే అసలు మనసుకేం తెలియ తెలుసుకునే తెలివి లేని తను అన్న దానికి తెలుసుకునే తెలివి లేదు భావం అంటే ఎదురుగుండా ఒకటి చూసినప్పుడు దాని పట్ల నీకు రూపరేఖలతో కూడింది ఏదన్నా ఒకటి కలగటం మనసులో దానికి ఒక ఇంప్రెషన్ పట్టడమే భావం అంతే కదా అది మాట ఆత్మని అనుభవంగా తీసుకుని వచ్చేటప్పుడు ఆత్మ అనుభవం యొక్క స్థితి ఆత్మయే అనుభవమాత్మ యొక్క అనుభవమా ఆత్మ ఎంత అనుభవమా ఆత్మయే అనుభవం ఆత్మయ నువ్వు అది అయ్యి ఉండటమే కదా నువ్వు దాన్ని అనుభవించేటప్పుడు నీకంటే వేరుగా ఉంటుంది నువ్వు ఆత్మ ఏ ఉన్న స్థితి నువ్వు ఎట్లా చెప్తావు అని అడుగుతున్నారా అంటే చెప్తావు అంటే అంతే ఏమీ లేని అంతే దానికి ఏమి ఉంటుంది ఉండటమే అంతే దానికి ఏం అంటదు రియాక్ట్ అవ్వదు ఉండటమే అనే స్థితి అర్థమైందిగా ఈ పదాలన్నీ అంటే ఏ పదాలు అంటున్నారు ఈ ఎక్స్ప్రెషన్స్ అంటే విడ తీసుకోవాల్సిన వచ్చిన అవసరం వచ్చినప్పుడు ఇప్పుడు ఈ శరీరంతో పనిచేస్తున్నాను కాబట్టి నేనున్నాను అని అంటున్నాను అన్నయ్య శరీరంతో నేనున్నాను నా కన్ను ముక్కు చెవులు మనస్సు బుద్ధి లోపల అహంకారం ఏవి లేనప్పుడు కూడా ఒకటి ఉండడం అనేది జరిగిందిగా ఆ ఉండటం అనేది తెలియబడింది కదా కేవలం ఉండడంగా ఉంది అది అర్థమయ్యేది ఎందుకంటే బాగా తెచ్చుకున్నా కూడా ఇప్పుడు ఎక్కడున్నావు అని అడిగితే నేను ఒకసారి ఎక్కడున్నాను అని అడిగి చూసుకోవాల్సి వచ్చేది అవును ఎక్కడున్నాను నేను ఇప్పుడు అనిపించేది ఎందుకంటే ఎక్కడున్నాను అర్థమయ్యేది కాదు ఒక నిమిషం ఒక సెకండ్ అట్లా ఆలోచిస్తే ఇక్కడ ఉన్నాను కదా అనిపించేది ఇప్పుడు అంతసేపు నేను ఆ ఖాళీగా ఉంది కదా లోపల ఖాళీగా ఉందా లేదా అంటే ఉన్నాను ఈ ఖాళీగా ఉండడం అనేది తెలిసింది కాబట్టి ఓహో ఈ ఖాళీగా ఉండటం అనేది ఉంది ఉన్నా కూడా పనులు జరుగుతాయి నువ్వు ఖాళీగా ఉన్నా కూడా చేతులు చేసే పనులు కాళ్ళు చేసే పనులు ఖాళీ చేస్తున్నాయి దాని పనులు అవి జరుగుతున్నాయి వాళ్ళకి ఏ సమాధానో చెబుతోంది కానీ మళ్ళీ అది సమాధానం అవ్వగానే మళ్ళీ అది ఖాళీ అయిపోయేది మళ్ళీ అది ఖాళీ అయిపోయి ఖాళీగా ఉండడం తెలిసేది కాబట్టి ఇప్పుడు ఇది ఆత్మగా ఉండడమే అనేది అనుభవంగానే ఉంది అన్నయ్య మీరున్న సిద్ధి ప్రకారంగా ఏ శాస్త్ర గ్రంథం చదవద్దు ఏ ఎందుకంటే ఏ శాస్త్ర గ్రంథం తిరిగి ఒకే ప్రశ్నని పది రకాలుగా ప్రశ్నిస్తుంది ఏ ప్రశ్న దొరికింది ఏ సమాధానం దొరికింది ఏ దాని అనుభవం దొరికింది ఏ నేను ఎవరి ప్రశ్న వేసుకున్నారు ఏ శరీరం కాదు అనుకున్నారు ఏ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ నాకంటా విశిష్టంగా ఉంది అని గుర్తించారు ఏ ఆ గుర్తింపులో ఉండేటువంటి ఆత్మలో లేని కనా కూడా గుర్తించారు ఏస్కషన్ అంతా మీరు చెప్పారు ఇదంతా జరిగాయ అంటే మీరు ఒక ప్రక్రియ జరిగిపోయింది ఏ ప్రక్రియ జరిగిపోయింది ఏ మీలో ఒక అంతర్ముఖత్వం ఏర్పడడం దృశ్యం నుంచి వేరవడం దృశ్యము ద్రష్ట దృక్కు అనే వివేకంలో దృక్కును కూడా వేరు చేసుకోవడం దృక్కు నుంచి ఆత్మతత్వంతో సమన్వయం చేసుకోవడం అన్నీ జరిగాయి ఈ పరిస్థితిలో మీరు ఇప్పుడు ఈ శాస్త్ర గ్రంథం చదవడం వల్ల ఏం నేర్చుకోబోతున్నారు స్థిరపడుతుంది అన్నయ్య నన్నుండి మీకు స్థిరపడింది స్థిరపడింది అన్న విషయం అర్థమయ్యే నేను చెప్తున్నాను ఇప్పుడు మీరు బ్లడ్ ఇస్తారు ఒక పెథాలజిస్ట్ కి పెథాలజిస్ట్ బ్లడ్ టెస్ట్ చేసి రిపోర్ట్ రాస్తాను అలాగే మీ ఆలోచనలు విద్యార్థి ప్రశ్నలు విధించారు దశ ఇవాడ ఈ ఇరవై శ్లోకాల్లోనే మీ యొక్క స్థితి ఎంత వరకు ఉంటుందని అర్థం చేసుకోవడానికి వేశా వేసినప్పుడు మీరు క్లియర్ గా చెప్పారు సమన్వయం చేసుకున్నారు అంటే శాస్త్రం వల్ల ఏదైతే సాధించవలసి ఉంటుందో అది మీకు ఆల్రెడీ సిద్ధమై ఉంది అటువంటిప్పుడు శాస్త్రం యొక్క ప్రయోజనం ఏమిటి అని అడుగుతున్నాను నేను అంతే ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటికే నాకు ఆ క్లారిటీ ఉందన్నయ్య మన మీరు అడిగినప్పుడు కూడా నేను ఆలోచించాను మీకు మీద ఎక్కడో ఏదో వెళ్తుంది వెళ్తుంది కాబట్టి ఇంతమంది దగ్గరికి వెళ్తున్నారు అని అడిగారు అడిగితే ఆలోచించాలి వెళ్తుందా అంటే కాదు కానీ దీంతో నేను ఎందుకు సమన్వయం చేసుకోవట్లేదు ఒకటిగా ఉన్నప్పుడు వీళ్ళు కూడా అదే చెప్పినప్పుడు ఇది కూడా అర్థం కావాలి ఎందుకు అర్థం కాలేదు చూద్దాం ఇంకొకరు అంటే అసంతృప్తి లేదు అట్లా ఇదేంటో తెలియటం కూడా అవసరమే అంతే అవసరం అనేది మటుకు ఉందనే నాకు ఏదో వచ్చినా ఇది నాకు ఎందుకు వచ్చింది అనేది ఆలోచన రాదు నాకు ఎప్పుడు మంచి జరుగుతుంది తప్ప చెడు జరగలేదు ఇప్పుడు దాకా ఏ ఒక్క క్షణం ఏ ఒక్క అడుగుతున్నాను అంటే ఇప్పుడు మీరు మీరు చెప్పినాకే చెప్తున్నాయి ఇప్పుడు నేనున్న స్థితిని నన్ను పుస్తకం చదవడం వల్ల చెడిపోతుంది నాకు అసలు లేదు ఆలోచన ఎందుకంటే ఆ ప్రేరణ ఎందుకు ఇచ్చిందో అలా కాదు బాగుండడం నేను అడిగింది ఏమిటంటే మీరు ఏ గ్రంథాన్ని చదవడం ద్వారా అయితే ఒక సిద్ధస్థితి మీకు అని తెలుసుకుంటారు ఇవన్నీ దానికోసం చదివేది అవునా ఆ సిద్ధస్థితి నీకు ఆల్రెడీ ఉంది తెలిసిన తర్వాత ఈ శాస్త్ర గ్రంథం ఏమి నిరూపించబోతోంది సహజం అవుతుంది ఎందుకంటే నేను ఇప్పటిదాకా చూసిన దాంట్లో చూస్తే అది నీకు తెలిసిన అది ఒక వేగ మన మీరు అడిగారు శాస్త్రం చదివి మీరు మీరు అది ఉన్నదాన్ని రూఢీ చేసుకోబోతున్నారా లేకపోతే శాస్త్రం ద్వారా అనుభవం సంపాదిద్దాం అనుకుంటున్నారా అని అడిగారు శాస్త్రం ద్వారా అనుభవాన్ని అనుకోలేదు శాస్త్రం ద్వారా నాకు ఉన్నది రూఢీ చేసుకోవడానికి ఉపయోగపడింది వివేక చూడమని నా మటుకు నాకే అర్థం ఇది మటుకు అర్థం కావట్లేదు ఇంత విశ్లేషణ అర్థం కావట్లేదు కాబట్టి పైకి కిందకి దిప్పుతుడుతుంది అది ఏదో ఉంది అని ఆపేసింది కాబట్టి మీ ద్వారా అది అర్థం చేసుకుంటే ఇది రూఢి అయిపోయి స్థిరపడిపోతుంది అనగా ఇప్పుడు మీకు చెప్పిన అభిప్రాయం ఏది అది రూఢి అయిపోయి స్థిరపడిపోతుంది ఎందుకంటే ఈ అనుభవాలు ఉన్నాయి ఇవన్నీ కలిపి నిరంతరాయంగా అట్లాగే ఉన్నావా అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి మళ్ళీ కలిసిందా అనిపిస్తుంటుంది అంతే కలవట్లేదు అని తెలుస్తుంది కానీ కలిసిందా అనిపిస్తుంది ఇప్పుడు అది లేకుండా రూడీ అవుతుంది చదవటం వల్ల ఇప్పుడు ఇంత చదివితే ఒక చాప్టర్ కి ఇంత చెప్పాను మొదట్లో మీరు అడిగితే చెప్పలేకపోయాను కదా ఈ మాట మీకు ఇప్పుడు మీరు అడిగితే చెప్పగలుగుతున్నాం సో చదివితే ఉపయోగపడదు అనిపిస్తుంది స్థూలం ఉన్నప్పుడు ఏ ఈ ఎంట సన్నగా ఉన్నా ఏ అంటే లెక్కించదగినంత దానిక లేకపోయినా ఆ స్థూలము యొక్క పని అది చేసుకుంటూనే ఉంటుంది ఏ ఈ స్థూలం ఉండడం వల్లనే ఏ నీకు కన్ఫర్మ్ అయిపోయినటువంటి దాన్ని ఇంకో దాన్ని ఇంకో దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలని కథన కలుగుతుంది ఏ కారణం చెప్తున్నా మీకు ఏ ఎందుకు అంటే స్థూలం అంటే ఏ పంచభూతముల యొక్క ప్రభావం ఏ ఆవరణ దోషం అది ఏ ఈ ఆవరణ దోషం వల్ల ఏ గడపలో ఉన్నవాడు ఏ గడప బయటకి ఇంటి లోపలికి ఎలాగో చూస్తాడో ఏ బయటకు చూసినప్పుడు బయట కనపడుతున్నాడు ఏ ఇంటి లోపల చూసినప్పుడు ఇంటి లోపల చూడగలుగుతున్నాడు కానీ వాడు వాస్తవానికి ఇంటి లోపలే ఉన్నాడు ఏ అన్న ఎరుకని ఈ గడప దాటనివ్వడం లేదు ఈ మీకు స్థూలం కూడా ఒక అక్కడ ఆ స్థితిలో ఉండడం వల్లనే మీరు ఏ పుస్తకములలో ఇంకా ఏదో ఉంది అనేటువంటి ఒక ఆన భ్రమలో ఉన్నారు చెప్పంటే మీరు మరింత మరింత రూఢిపరుచుకుంటున్నారు అని చెప్పేసి అంటే ఇక్కడ క్వశ్చన్ మీరు తాత్పర్య స్థితిలో ఉన్నా మళ్ళీ శబ్దము అర్థము ఏమిటి అని విచారణ చేస్తున్నారు వాస్తవానికి ఆ స్థితిని దాటి మీరు అవతలు ఉన్నారు ఉన్నప్పుడు మీకు విచారణ పని లేదు విచారణ పని లేదు ఎందుకంటే విచారణ ఎవరికి చెప్పాలి ఎందుకోసం చెప్పాలి వివేకం లేని వాడికి వైరాగ్యం లేని వాడికి నిశ్చయానికి నిర్ణయానికి తేడా తెలియని వాడికి విచారణ చెప్పాలి ఇట్లో ఈ నాలుగు తగినంత ఉన్నాయి వైరాగ్యం ఉంది నిశ్చయం నిర్ణయం ఉంది ఉన్నట్టు మీరు మాట్లాడిన ముప్పై నిమిషాలు మాట్లాడలో నాకు అర్థమైంది అంతకు మునుపు కూడా అర్థమైంది కూడా సారి ఒక ఆయన డిస్కస్ చేస్తూ రోజు ఉదయించే సూర్యుడు ఒకడైనా ప్రతిరోజు కొత్తగా ఎందుకు కనిపిస్తాడు ఈ స్థూల చెయ్యడం కాబట్టి అనుకుంటున్నాం అన్నా అదే రకంగా మీలో నిక్షిప్తమైనటువంటి ఆత్మస్థితి మీకు ఎరుక ఉంది అది ఏమీ లేనిది అని తెలిసి ఈ శరీరం ఉపాధి కూడా అవసరం లేదు అని తెలిసి మీరు బంధ రహిత స్థితిలో ఉన్నారు తో సంబంధం లేదు మీకు ఆ బంధంతో సంబంధం లేనప్పుడు మీరు ఏ ఆలోచిస్తున్నారు అన్నది ప్రశ్న అది ఎందువల్లంటే ఇదే ప్రశ్న జన కొడుకు వచ్చిన నీకొచ్చినా నాకు వచ్చినా స్వరూప జ్ఞానం తెలియకపోవడం వల్ల తెలిసిందని స్వరూప జ్ఞానం అని చెప్పలేకపోవడం వలన స్వరూప జ్ఞానం మనకేదో అందకుండా దూరంగా ఉంటుంది అనుకోవడం వలన అన్న ప్రశ్నే వస్తుంది అర్థమైందమ్మా ఎన్ని విచారణ విడినా కూడా ఆ విచారణ యొక్క పరిధంతా అక్కడే ఆగిపోతుంది కడప దగ్గరే ఆగిపోతుంది ఇప్పుడు మీరు చెప్పినటువంటి వివరాల ప్రకారం తీసుకుంటే మొత్తం ఒక స్వరూపం మీ క్లియర్గా తెలుస్తుంది ఆ స్థితిని మీరు అనుభవిస్తున్నారు అనుభవిస్తూ మళ్ళీ ఎందుకు కిందకొస్తారు కిందకి రావట్లేదు కిందకి రావట్లేదు ఇప్పుడు కూడా నాకు చూస్తున్నాను మీరు చెప్తుంటే వింటుంటే క్లియర్ గా దాంతోపాటు మీరు అన్నట్టు మిమ్మల్ని మీరెక్కడ చూజ్ చేసుకుంటున్నారో నేను మీరు చెప్పే దాంట్లోకి వెళ్తున్నాను నా అభిప్రాయం పెట్టుకోవట్లేదు కానీ ఎందుకుంది అంటే తెలుసుకోవటం వల్ల ఇంకా స్థిరంగా ఉంటుంది అనేది మటుకు ఎందుకంటే ఇప్పుడు నేను జనకుడుగా నువ్వు అని అడిగారు మొదట్లో నువ్వే జనకుడివి నువ్వే అష్టాభుడుగా సరే జనకుడికి జ్ఞానం ఉన్నా ఆయన ఎందుకు మళ్ళీ అష్ట ఒకరు నీ ప్రశ్న వేశారు అనిపించింది ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడే లోపల జరిగింది అంటే మళ్ళీ ఆయనకు కూడా అంతే అరుగుడతా దాంట్లో స్థిరపడటం సహజం అయిపోవడం దానికి అది ఆ స్థితిని సహజమైపోవడానికి ఆయన ఆయనకు ఆయన ఆ రూపంలో మళ్ళీ ప్రశ్న ఇప్పుడు మీకు నేను ఎట్లా లోపల ఎట్లా జరిగిందో ఏం జరిగిందో మీకు చెప్పాను కాబట్టి మీరు చెప్పేది చెప్పండి అంతే ఇది ఆపడం అనేది ఆలోచించకండి అన్న దయచేసి ఈ ఒక్క ఈ ఒక్క సహాయం చేసి పెట్టండి ఎందుకంటే నాకు ఏమీ చెడు జరగట్లేదా అంటే అనే మాట అసలు అనిపించట్లేదు ఇంకో మాట చెప్పినా నేను ఇదొకటి వినండి ఇంకో మాట చెప్పిన మీరు చెప్పినట్టు నేను నేను విడిగా ఉంటే ఇంత విద్యార్థం నాకు జరగదు అంటే అసలు నేను ఇది ఉన్నాను కదా నాకు గుర్తు కూడా రాదదు మళ్ళీ దీంట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు ఒకసారి డౌట్ వస్తుంది ఏంటి మళ్ళీ ఇటు పడి కొట్టుకుపోతుందా అనిపిస్తుంది లేదులే అంటుంది మళ్ళీ అట్లా కాకుండా ఇప్పుడు మీరు అమ్మ ఒకసారి వీటిని మళ్ళీ విచారణ చేసుకోండి వీటిని ఒకసారి చదవండి ఈ రూపంలో వీటిని గుర్తు చేసుకోండి అక్కడ ఇట్లా చెప్తుంటే ఓ కరెక్టే కదా మంచి లేదన్నా చెప్పడం కానీ ఏమన్నారు ఇక్కడ అట్లా వెళ్తుంది సో ఇది ఉపయోగపడుతుంది సహజం అవ్వలేదు అది తెలిసింది స్థితి తెలిసి మీద స్థితి అది లోకంలో అదే కదా అది తెలిసింది తెలిసింది దాని దాకా ఉన్నాం ఆ గడప దాటడానికి కావలసిన ధైర్యం ఆ స్థిరత్వం అనమాట అక్కడ ఇటు అటు కాకుండా ఎస్ ఇది అని ఇంకా అటు నిలబడి ఉంటుంది ఇంకా సహజం అయిపోయి అది బహుశా దానికి ఈ పుస్తకం అనిపిస్తుంది ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే ఎందుకు ఆ రోజు చెప్పలేకపోయాను సో కూడా అర్థం కాక మరి బాధ అనిపించినో తెలియదు ఎందుకు చెప్పలేకపోయాను అవునా అంత అసంతృప్తి సమాధానం అంతే ఏ కాలం వస్తే ఆ టైమ్ లోనే సమాధానం చెప్తావు అని అంటారు సింకా సమయం రాలేదు లే అంటావు అలాగా సమయం రాలేదు నేను ఎందుకంటే ప్రశ్న వేస్తున్నానంటే మీరు ఈ భావాలను మీలో పొందు పొందుపరుచుకుంటే దీనికే ఒకసారి హృదయానంద స్వామి నాతో మాట్లాడుతూ అన్నారు శాస్త్రని పది మందికి చెప్తున్నావు మంచిదే అనుభవంలో ఉన్నప్పుడు ఉండేటువంటి స్థితిలో శాస్త్రము నిలబడదు అన్నారు అది నేను గుర్తు చేస్తున్నా ఇప్పుడు బ్రహ్మతత్వాన్ని పుస్తకం రాసినప్పుడు ఆయనకి ఇచ్చాను చిన్నప్పుడు ఆయన పుస్తకం తిరగేశాడు మొత్తం అంత బాగా వ్రాసావు అంత మూడు దిగ్బలు అన్నావు రాసి అనువాదం చేసినప్పుడు శాస్త్ర శాస్త్రభావాన్ని నువ్వు తీసుకెడుతున్నావు కరెక్ట్ అది ఆ వ్యక్తి అనుభవాలుగా మారినప్పుడు నువ్వు ఎంత కొట్టినా ఉపయోగం లేదు మారిపోయినప్పుడు ఈ శాస్త్రం ఉపయోగం లేదు అది నేను రికలెక్ట్ చేసుకుంటూ మిమ్మల్ని చెప్తున్నా ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఇది ఇది వినండి వినండి మీకు ఏ రకంగా అయితే ఈ శరీరం ద్వారా సిద్ధమైనదా కాదా సహజమైనదా అనే అభిప్రాయం కలుగుతోందో మీకు ఒక సందేహం మీద సహజము చేర్చుకోడానికి ప్రయత్నం చేస్తున్నారు నేను కూడా నా శరీరానికి ఉండేటువంటి కొన్ని ధర్మాల వల్ల కొన్ని లక్షణాల వల్ల ఇంకా అష్టావకరి చెప్పడానికి నాకు లేదా అన్న ప్రశ్న వేసుకుంటూనే ఉన్నా అర్థమైందా ఇప్పుడు మీ స్థితి చూస్తే మీరు విశిష్టమైన సిబ్బులు ఆలోచిస్తున్నారు నా ఆలోచన నాకుంది నా విధానం నాకుంది నా పరిణామం పరిధి ఎప్పటిపోయింది ఎప్పటికప్పుడు ఎవరి స్థానాలు వాళ్ళకి ఇచ్చేసా నా వరకు నేను అది ఎంత వరకు అనే ప్రేక్షకు వచ్చిన కాలేదు కదా బ్రహ్మం అంటే తెలుసు సత్యం అంటే తెలుసు శక్తి అంటే తెలుసు విభూతి అంటే తెలుసు అన్ని రకాల జ్ఞానంతోనూ ఉన్నావు ప్రస్తుతం అవి ఉంది ఇంకా ఉండని మూడు నెలల మంది ఉన్నావు ఆకాశాన్ని చూస్తున్నావు ఆకాశం కనపడుతుంది ఆకాశం గుర్తించావు అయిపోయింది చాలు ఇప్పుడు ఆత్మ అవిఛిన్న అవచ్ఛిన్నంగా ఉంది అది అఖండమైంది అచలము సనాతనము నిపుడము నిరుపాదికముల పేర్లు అన్నీ ఉన్నాయి నిరంజనం ఇవన్నీ ఉన్నాయి ఇది మళ్ళీ మళ్ళీ పునశ్చరణ చేయడం ద్వారా మీకేం ధృవపడుతోంది అని ఒక ప్రశ్న వేస్తున్నాను ప్రశ్న నేను వేసుకోవడానికి కారణం ఉంది మీకు పని చెప్తున్నానంటే మీతో పాటు అష్టావకే కొంచెం నేను ఆలోచిస్తున్నాగా ఆలోచిస్తున్నప్పుడు ఈ ఆలోచన వల్ల నేను ఆశించినా ఆశించకపోయినా ఏదో కొంత నాకు జరుగుతుంది అంతవరకు నాకు తెలుస్తుంది ఇప్పుడు నేను సాయపరుచుకోవాలని మా నాగేనలేదు సిద్ధమైన వస్తువు అర్థమైందమ్మా సిద్ధమైన వస్తువులు సాధ్య విధానాల ద్వారా కాయపరసము ఇప్పుడు ఇది శాస్త్రం ఎందుకు నేర్పున్నాడు ఇక్కడ జీవన్ముక్త స్థితికి సంబంధించిన విషయంలో వేదాంత సాంఖ్య సిద్ధాంతాల విచారణ తేడా వచ్చినప్పుడు సాంఖ్యములో ఉన్నటువంటి అణసక్తి నటి బుద్ధి ద్వారా ఖండించి అది ఒక సెట్ ప్రిన్సిపల్ అని చెప్పేసి చెప్పడానికి ఇవన్నీ కూడా ఏర్పడ్డవి సాఖ్యంలో బేసిక్ గా ఏంటంటే అవి రెండు పనిచేస్తూనే ఉంటాయి ఇరవై మూడు కత్వాలు గాయత్రిగా పనిచేస్తూనే ఉంటుంది పని చేయడమే దాని స్వరూపము కదిలేది కదలకుండా ఉండదు కృషి చూడకుండా ఉండదు చేసే చేయకుండా ఉండదు దూరంగా ఉన్నా దగ్గర ఉన్నా లోపల బయట ఉన్నా అంతర్ బహి సర్వస్వం వ్యాక్త నారాయణ స్మృత కాబట్టి బయట లోపల జ్ఞానతత్వంగానే ఉంది అక్కడ నారాయణ శబ్దానికి నారాయణ అర్థం చేసుకోవద్దు అది ఒక జ్ఞాన ప్రవాహంగానే ఉంది అటుకు చైతన్య ప్రవాహంగానే ఉంది అమ్మ దాన్ని కాస్త ఎవరైతే బీజము అంటాడు బీజం అనగా చైతన్యము అందుక ప్రవాహము అని అంటారమ్మా జనాల రైల్వే స్టేషన్లో అదే భావాన్ ప్రకారం తీసుకుంటే మీకు వచ్చిన స్థితిని అంతరవలోకన చేయడం ద్వారా మీరు బలపరచుకోవడం ఉత్తమం అవుతుంది కానీ బహిరవలోకనాల ద్వారా ఉత్తమం కాదు అది నేను చెప్పడం ఇక్కడ క్వశ్చన్ ఏమిటంటే నేను చెప్పకూడదని కాదు మీరున్న స్థితి ఏమిటనే ఇంకోసారి విచారణ చేస్తున్నాయి దీనికి రామకృష్ణ కోసం జీవిత చరిత్రలో జరుగుతుంది కేసవ చంద్రసేన్ అని ఆయనతో మాట్లాడుతూ కేసవానికి తోట ఊడింది అంట అర్థం కాదు ఆయనకి అడుగుతాడు తప్పపిల్లని చూసావా లోక ఉన్న తర్వాత నీళ్ళల్లో ఉండగలూ శోక ఊడిన తర్వాత నీళ్ళలోనూ భూమి మీద కూడా ఉండగలూ నువ్వు కూడా ఇప్పుడు ఎన్లో త్వరలోనూ ఉండగలవు మీరు ఆ స్థితిలో ఉన్నాడు ఉన్నప్పుడు ఏదైనా విచారణ చేసుకుంటుంటే పెడుతుంటే చదువుకోలేక ఇవన్నీ ఎక్కడైతే అటెండ్ సరిపోయిపోతాయి అంటే ఒక అనాది ఏంటంటే దాని పదాలతో పారి భాషిక భావాలతో చెప్పుకుంటూ వస్తాయి ఇవన్నీ కూడా అవిద్యుగంగా లెక్క తెలుసా మీకు బృహదారం చెప్పపక్ష ఏమనంటే వేదములు ఉపనిషత్తులు దర్శనములు శాస్త్రములు పురాణ ఇతిహాసములు అది అవిద్యా స్వరూపమే అవిద్యా స్వరూపం కేవలం ఆ మూలం ఒకటే మీకు ఆ మూలాన్ని మీరు గుర్తించి అనుభవంలోకి తెలుసుకుని దానిలో మీరు పర తన్మయత్వం పొందుతున్నప్పుడు శాస్త్రజ్ఞానం మళ్ళీ ఇంకా ఎంత అవసరము అన్న పరిశ్రమ ఇస్తున్నానే తప్ప శాస్త్రం చెప్పకూడదని కాదు ఇప్పుడు కూడా అవ్యభిచారమైన భక్తి అస్ఖలికమైన బ్రహ్మస్థితి రెండూ ఉండాలి భక్తి రవ్యభిజారిణి అంటాడు శాస్త్రంలో అలాగే అస్ఖలితమైన బ్రహ్మస్థితి మీరు ఎప్పుడైతే నేను బ్రహ్మను అర్థం చేస్తున్నారో నేను ఆ శరీరము కంట వేరే అర్థం చేసుకున్నారో అది చూసి అనుభవాన్ని మీరు పొందగలుగుతున్నారో దేహస్థితిని మూలస్థితిలో సమన్వయం చేయగలుగుతున్నారో అప్పుడు మీరు అస్థలిక స్థితిలో ఉన్నట్టే కిందకి పడక్కర్లేదు అంటున్నారు ఎందుకంటే అమ్మ దాని గురించి రెండు ప్రశ్నలు వేస్తారు చిదంబర నా నడక ఏమైనా దిగువాయి నడగగా ఉందా అని అడుగుతారు ఒకసారి దిగువాయి నడగగా ఉందా అని అంటే దాంట్లో ఏమైనా కాలు ఇచ్చే ఉందా నేన చింతటి ఆగిపోతున్నా అని అలాగే చింతల చూపులో ఎక్స్పీరియన్స్ లో కూడా నేను పైని చిన్న దా పక్కన కొమ్మడి పట్టుకు మళ్ళీ ఉన్న స్థానంలోనే ఉన్నాను అంటారు అక్కడ స్థాయించాము అనేటువంటి కాన్సెప్ట్ ని అమ్మ ఆ రూపంలో అక్కడ వివరించారు అర్థమైందా అమ్మాయి చింతలతో కూడా చెప్పిన ఎగ్జాంపుల్ గంగరాజు పన్నయ్య గారు తెరపడానికి ముందు ఆ మాటల్లో వచ్చింది ఇది అవునా అంటే ఎందుకు చెప్పానంటే మీకు ఆ సాధిత్యం ఉంటే ఏమిటనేది క్లియర్ గా తెలియడానికి చెబుతున్నా అమ్మా కర్మ అనుసరించలేదు ధర్మం అనుసరించలేదు యోగం అనుసరించలేదు ఈ మూడిలో భషం ఉంటుంది మూలాన్ని అనుసరించారు మూలానికి భ్రష్ఠ కలిదు అది సార్వత్రికము సర్వకాలికము సర్వా సర్వాధీనము సర్వాధారము సర్వానికి సర్వ ఆధారం ప్రకటిస్తున్నారు ఎందుకు ఇంత విశ్లేషణ చేస్తున్నానంటే మీ మనస్థితిని ఇంకొకసారి కన్ఫర్మ్ చేస్తున్నాను గుర్తు పెట్టుకోండి మిమ్మల్ని ప్రశ్నించడానికి కానీ మీకు అర్థమైందా లేదా అని తెలుసుకోవడానికి కానీ నేను అర్థమయ్యేట్టు చెప్తున్నా లేదా తెలుసుకోవడానికి కానీ ఫీడ్బ్యాక్ సెక్షన్ రాదు అర్థమైందా అర్థమైందా అర్థమైంది ఇప్పుడు మీరు అమ్మ ద్వారా ఏమి పొందాలో అది పొందేసి అనుభవంలో ఉన్నారు ఈ స్థూల శరీరం ఉంది కాబట్టి ఇంకోసారి ప్రశ్న వేసుకుంటున్నారు ఇచ్చా పనర్ పునర్విమర్శ ఆ పునర్విమర్శ చేస్తున్నారు ఆ పునర్విమర్శలో భాగమంది కాబట్టి అంటే ఎందుకు చెప్తున్నానంటే అమ్మమ్మ నీ మానసిక స్థితి చక్కది ఆత్మస్ దృఢమైంది నీకు చంద్రుడు నీచలో ఉన్నాడు ఉండడం వల్ల ఈ ప్రశ్నలు ఒకటి రెండు సార్లు వస్తూ ఉంటాయి రావడానికి కారణం కూడా నాకు తెలుసు కాబట్టి వాళ్ళ మీ జన్మ మీ నక్షత్రం నుంచి ఐదో నక్షేమతార అయింది వాళ్ళ డిస్కషన్ అస నక్షత్రంలో వచ్చాసి మీ క్షేమతార ఇంకోసారి అసలు మీ దగ్గర ఏముందని ఒక విచారణ చేస్తున్నావు అర్థమైందా ఈ విచారణ మీకు పాఠం కొనసాగించడానికే కానీ పాఠం ఆపడానికి కాదు ఒక స్థితిలో ఎంత కన్సాలిడేట్ అవుతుంది బిల్డింగ్ కట్టేపుడు సిమెంట్ పూసి మధ్యలో క్యూర్ చేసి ఆపుతాడు ఆపిన మళ్ళీ బిల్డింగ్ కడుతుంటాడు అవునా అక్కడ ఆపడం క్యూరింగ్ కూడా అవసరమే అర్థమైందా అర్థమైందా మీ మానసిక స్థితి అద్భుతమైంది మీరు ఒక దృక్పథంలో మీకు వచ్చింది అది బాగుంది ఇట్స్ ఆల్ రైట్ చక్క టీచర్గా కానీ నేను నేను గురువు అనుకోవచ్చు వెళ్ళడానికి తెలియదు కాబట్టి అనుకోను అదేండి నా వరకు నాకు మీరు పరిపక్వత కనపడింది ఆ తడుగు కూడా ఎందుకు వస్తుంది ప్రశ్న వేస్తున్నాను ప్రశ్న నా దగ్గర నా పాయింట్ అంత అక్కడే సో మీరేం చేస్తారంటే ఈ పూట చేసిన ముప్పై నిమిషాలు డిస్కషన్ ఇదే పాఠం అనుకోండి వాళ్ళ ఎందుకంటే మీరు వైరాగ్యము జ్ఞానము మోక్షము ఈ మూడు స్థితుల్ని మీరు అనుభవించేశారా లేదా ప్రశ్న వేసుకోండి ఆ ముడి తిరగదే ప్రశ్న మొదలైంది ఆ ముడు పిరగదా ప్రశ్న మొదలైంది మీకు ఆత్మ వేరుగా ఉందని తెలుసుకున్నారు జ్ఞానం సంప్రాప్తించింది మిమ్మల్ని మీరు వేరు చేసుకున్నారు బంధం బంధం అనేది మోక్షం సంభవించింది ఇది శరీరము జడమని గుర్తించారు లేదా జడబగా కనపడుతోంది అనుకున్నారు ఆత్మ వేరే భావనలోకి వచ్చారు అక్కడ సిద్ధమైనటువంటి వైరాగ్యం వచ్చింది కాబట్టి మూడు స్థితులు మీరు పొందున్నారు మానసిలుగా ఇక్కడ క్రమంలోకి వెళ్ళేటప్పుడు ఒకటి నుంచి మూడు రెండుకి తర్వాత మళ్ళీ రెండు నుంచి ఒకటికి రాకూడదు రెండు నుంచి మూడుకి వెళ్లిన మూడు నుంచి ఒకటికి రాకూడదు అసలు అమ్మ మిమ్మల్ని నా దగ్గర ఎదురు పంపించారో ఎప్పుడు నాకు అర్థమవుతోంది మీలో ఉండేటువంటి ఈ రకమైనటువంటి కొంచెం మెరుగు ఒక రకమైన క్వశ్చనింగు దాన్ని దృఢపరచడానికి అక్కడి నుంచి మీరు మీరు సహజమైన స్థితిలోనే ఉన్నారు ఆ సహజమైన స్థితి అని ఇంకోసారి మీరు సంకల్పించుకోవాలని మీరు అనుకున్నారు కదా అనుకున్నారు కదా ఇవాన్ఫామ్ అన్నారు కదా మీరు సో దానికి నన్ను ఒక ఉపకరణంగా వాడుతున్నారమ్మా అంతకుమించి వేరే ఏం లేవు నువ్వు ఇవాళ చెప్పిన ఆలోచన ఇప్పుడు ఎంత ఆలోచన చేసా వాళ్ళు విశారా మీరు యొక్క స్థితిని స్వస్థతను స్థితిని స్వస్థతను ఆత్మస్థితిని దృశ్యముతో సంబంధాన్ని దృష్టితో సంబంధాన్ని కూడా మనం విచారణ చేశాము చేశావా ఇప్పుడు జరిగిన విచారణలో జరిగిందా చేసామా అవునండి కాబట్టి పెడతాను పుస్తకం పూర్తి అయితే పాఠం చెప్తాను మీరు ఎందుకు విచారణ చేస్తున్నారంటే మీ చేత అవును అవును అవును అంతే కదా అవును అవును జరగదండి అది కరెక్టే ఇప్పుడు అందుకనే చెప్తున్నాను మీతో ఎందుకు చెప్తున్నానంటే నాకు అసలు ఆ సందేహం లేదు ఇప్పుడు మీరు అడుగుతుంటే ఇంకా మళ్ళీ గట్టిగా చెప్పగలుగుతున్నాను ఇంత ఆలోచన నేనైతే లోపల జరగదు ఎందుకంటే అది ఎప్పటికప్పుడు ఉండిపోతుంది అని చెప్తాను కదా మీతో ఉండిపోతుంది తప్ప అది ఇది ఉందా లేదా నాకు ఇది ఎట్లా ఉంది ఇది ఏం జరుగుతోంది అసలు ఆలోచించదు లోపల ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి ఇంత మాట్లాడటం వచ్చింది కలిసి ఒకసారి అసలు స్టోన్ టూల్స్ అంతే కదా ఆ స్టోన్ అది తెలుసు తెలుసు మేమే పెడుతున్నామని తెలుసుకోటి మారుతుందని తెలుసు మారటం లేదని తెలుసు ఏ స్టోన్ లక్షణం దీనిలో ఉందని తెలుసు ఏ స్టోన్ ఉంది కాబట్టి దాని రూల్ అంటున్నామని తెలుసు ఇదంతా మేము ఆర్కియాలజీలో నేర్చుకున్న పద్ విద్య ఇది కాలానికి సంబంధించింది వికారానికి సంబంధించింది హంకారానికి సంబంధించింది కూడా కాలము వికారము అహంకార అహంకారము ఈ మూడు కలిస్తేనే చరిత్ర అవుతుంది చాలా మంది చరిత్ర ఎందుకు చదవాలి ఖరీదు ఈ మూడు పాయింట్లు అర్థం చేసుకోవడానికి ముప్పై ఏళ్ళు పట్టింది చెప్తున్నా చరిత్ర ఎందుకు చదివాను అని ప్రశ్న వేసుకోవడానికి అందులో కాలం ఉంది ఆకారం ఉంది వికారము వికారము ఉంది అహంకారం ఉంది ఈ మూడు ఉన్నాయని అర్థం చేసుకోవడానికి ముప్పై ఏడు పట్టింది అంటే ఇక్కడ కూడా జన కూడా ఎంత ప్రశ్న వేస్తున్నాడో అష్టావకుడు ఎంత సమాధానం చూస్తున్నాడో ఈ స్థూల మూలాలతో సంబంధాని గురించి కూడా నేను ఇంతమించి అలాగే వేసుకున్నా ప్రశ్నలు ఇప్పటికి ఏ పుస్తకం ఆశ్రయించే వేసుకోలేదు పుస్తకాలు లేకుండా నా అంత నాకే సుకుంటూ వచ్చా నేను గత ముప్పై ఏళ్ళగా ఇదే కార్యక్రమం రాదంతా కూడా అంటే ఎందుకు చెప్తానంటే మీకు అష్టావకర గీతలో ఈ సమన్వయంలో చెబుతూ ఏమంటారంటే నేను దోష రహితుణ్ణి శాంత స్వరూపుణ్ణి జ్ఞానస్వరూపుణ్ణి ప్రకృతికంతా వేరైన వాడిని అయినప్పటికీ ఇంతకాలము కూడా మోహంతో మాసుపోయాను ఏ అని అనుకుంటాడు ఏ అహో నిరంజన శాంతో ఏం ప్రకృతి ఏకావంతం మహంకాలం ఏ మోహేనవ విడం ఏ విడం కాలము రెండు పదాలు ఉన్నాయి ఏ విడం అంటే ఆలస్యం ఏ కాలము అంటే ప్రకృతి భ్రమణము ఏ ఈ భ్రమణ వేగములో వచ్చే మార్పు వల్ల ఈ ఆలస్యం జరిగి నేను శాంత స్వభావం జ్ఞానస్వరూపుణ్ణి నిర్మల్ని అని తెలిసినప్పటికీ నాలో ఏదో ఆరోపణ చేసుకుని నేను ప్రశ్నిస్తున్నాం సుమా అందువల్ల ఇక్కడ తన భావాన్ని ఎలా అర్థం చేసుకోవాలి నన్ను నేనుగా అర్థం చేసుకోవాలా నన్ను దృశ్యంగా అర్థం చేసుకోవాలా నన్ను నేను మూలమైనటువంటి ఒక స్థితిగా అర్థం చేసుకోవాలా అన్న సమన్వయాన్ని ఈయన పెంచుకుంటూ వస్తున్నారు ఆ పెంచుకోవడంలోనే రెండవ ప్రకరణంలో మొట్టమొదటి శ్లోకంలో అహో నిరంజన శాంతో బోధోహం ప్రకృదే పర ఏమహం కాలం మోహేనయ విడంబిత అని చెప్పడం జరుగుతుంది అది విడంబనమే కాని నిర్లక్ష్యం కాదు ఆ విడంబనం అనేది చైతన్యములో ఉండే భ్రమణ వేగము వల్ల వచ్చిన వైవిధ్యమే కానీ చైతన్య రాహిత్యం కానీ శక్తి రాహిత్యం కానీ కానే కాదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు ప్రతిదానికి కూడా మన శరీరంలో ఉండేటువంటి సెల్ఫ్ కి సెల్ఫ్ వెల్డింగ్ మార్షన్ ఉంటుంది అలాగే పంచభూతాలైన ఆకాశ వాయువుడికి వీటికి కూడా సెల్ఫ్ వెల్డింగ్ మార్షన్ ఉంటుంది అవి తిరిగే వాటిల్లో వేగంలో మార్పు వస్తుంది ఆ మార్పును బట్టి కాల వేగంలోనూ ఆలోచన వేగంలోనూ మార్పు వస్తుంది ఆ దాని వల్లనే నేను నిరంజనుణ్ణి శాంతుణ్ణి ప్రబుద్ధుణ్ణి అని తెలిసినప్పటికీ నేనింకా ప్రకృతిలో ఒలిగి ఉన్నట్టుగా ఉన్నాను అని అనుకోవలసి వస్తాను సుమా అనే భావాన్ని తనలో తాను ఉల్లాసంగా చెప్తాడు ఆత్మానుభవం యొక్క స్వరూపం తెలిసిన తర్వాత ఈ సాకారమంతా అనృతం అర్థమైన తర్వాత నిరాకార మునుశ్చలమైంది అర్థమైన తర్వాత ఈ స్వరూపంలో జోడి ఒకసారి ప్రవేశ ఎందుకు చెప్పాలంటే ఈ పూట ఫస్ట్ శ్లోకం ఎందుకు చెప్పానంటే మళ్ళీ చెప్పలేదు అన్నటువంటి మాట నాకు రాకుండా మళ్ళీ మీ మీ రిమార్కులో ఈరోజు చెప్పలేదు అని రాసుకున్నారు మాట రాకుండా ఒక శ్లోకం అలా అలా కాదు ఎందుకంటే మా ఒక మాట చెప్తాను ఈ స్థూల శరీరం ఎంత విచిత్రమైందంటే ఈ మహా గొప్ప అది సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం దాన్ని ఏ పేరుతో అయినా పిలవచ్చు అదే వాదాలు వచ్చి ఉండచ్చు కానీ ఆ మూలం యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోవడాన్ని ఈ రేపు అసలు ఏది రాదుగా ఇదేగా మానవుడిగా జన్మించావు కాబట్టి నేను కుక్కగానో పిండిగానో పొట్టలేదని ప్రశ్న వేసుకున్నావు మానవుడిలో జన్మించా నేను బ్రాహ్మణుడు గాను క్షత్రి గాను ఎందుకు పట్టలేదు పుట్టాను లేదా ఇంకోటి ఎందుకు పట్లేదో పెద్ద వేసుకుంటా అంతేనా అన్నిటికీ అన్నిటికీ వేదిక ఏదైంది ఇదే అయిందా లేదా కాబట్టి నేను కూడా అప్పుడప్పుడు ఒకసారి ఆలోచిస్తుండమ్మా అర్థమైందా అప్పుడు అమృతత్వం పూర్తిగా అర్థమవుతుంది అర్థమైందా కేవలము నిరంజనము మనకు ప్రణిధానముగా ఉండాలి ఆధారంగా ఉండాలి భూమి ఆశ్రయముగా ఉండాలి అవకాశముగా ఉండాలి ఈ అవకాశ ఆధారాలే నా తల్లిదండ్రులు కళ్యాణానంద భారత స్వామివార్తలు చెప్పారు అవునా అవును అవకాశము ఆధారము నా తల్లిదండ్రులు అంటారు మళ్ళీ శుక్రచోాలు కులము ఆ కులము అంటారు అక్కడ నేను అనేది ఆధారము భూమి అనేది అవకాశము నిరంజనం అనేది పరిధానము ఈ సమ్యక్ స్వరూపాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలమ్మా అదొకసారి ఆలోచన చేస్తాం రండి జైహోమాత జైహోమాత